మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు అలాగే దేవుడికి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను పరిశుధ్రైజ్ లాట్ మీరు ప్రేయర్ చేయండి ప్రైజ్ సిస్టర్ ప్రార్థన చేసుకుని ఈ యొక్క రథనం ప్రారంభించుకునే వరంగా ఉంటాము పరిశుద్ర వెనకండి ప్రేమ కనికరము కృప కలిగిన మా దేవ ధనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఆకాశ మహాకాశంలో పట్టజాలని గొప్ప దేవుడు అద్వితీయుడవు ఆశ్చర్యకరుడవు ఆలోచన కర్తవు సర్వకృపాని తిన మా దేవుడవు రాజులకు రాజు ప్రభులకు ప్రభువు యుగ సజీవుడవు స్తోత్రారుడవు పూజారుడవు తండ్రి కోటానుకోట దేవదూత బజ్య నిరంతరముడు పరిశుద్ధుడి కొనియాడపడుతున్న మా దేవుడవు తండ్రి మీకు వేలాది మంది నాలుగు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడవు తండ్రి మా పాప శాప నిమిత్తమై మా పన్న తండ్రి మీ ప్రాణాన్ని క్రైదనంగా చెల్లించిన దేవుడు ప్రభు మీ మరణం ద్వారా మాకు జీవను అనుగ్రహించిన దేవుడు తండ్రి మీకు వేలాది వాందనాలు స్థుతులు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం మీ గడిచిన కాలం అంతా ప్రవ్వా కృపతో మీ యొక్క ప్రేమ కనిక్రమాలతో వాత్సల్యంతో తండ్రి మమ్మల్ని కాశీ కాపాడుతూ వచ్చారు ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచారు అని మీకు వేలాది వాందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి సమయంలో ఏ రీతిగానైనా వర్చువల్ గా ప్రభు మీ సన్నిధులు గడపడానికి నా ప్రభావ హైట్గా సహవాసం కలిగి ఉండడానికి నీ స్వరం వినడానికి మీకు మొరపెట్టుకోవడానికి మిమ్మల్ని ఆరాధించడానికి గణపరచడానికి మీరు అనుగ్రహించి నీ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వేల ఐదు వంద చెల్లిస్తున్నాను తండ్రి ఇదిగో ప్రభావ ఈ సమయంలో మీ సన్నిధులు మేము ఉంటుండగా సహాయపడండి ఈ ఆరాధన తి ప్రభావ మీ నామానికి మహిమకరంగా తండ్రి జరగడానికి మీరే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఆటల ద్వారా మీరే మహిం పొందండి తండ్రి వాకిం ద్వారా ప్రభావ మీరే మాతో మాట్లాడండి విపక్షంగా నిలవబోతున్న తండ్రి ప్రభావ మీ దాసులను ప్రభు బలపరచండి మీ కృపణను గ్రహించండి మీరే మాతో మాట్లాడి నాయన మా ఆత్మీయ జీవితాలను సరి చేయమని మీ సన్నిధిలో చేసే ప్రతి విజ్ఞాపనకు మీరు నాయన జవాబాను గ్రహించండి ప్రతి ఒక్కరిని మీ సాక్షులు నిలబెట్టండి మీ సన్నిధి నాయన మీ సన్నిధిలో ఆనందం సమాధానం ప్రభావ మాకు అనుగ్రహించి ప్రార్థిస్తూ ఉన్నాం దయగల్ల తండ్రి సమయంలో వచ్చిన మీ విళ్ళందరి బట్టి వననాలు రావాల్సిన వారిని కూడా ప్రభు మీరే త్వరపెట్టి నడిపించండి ముందున్న సమయం అంతా కూడా తండ్రి మాకు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తుంది తండ్రి సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా నిపుళలకు అప్పగించుకుంటూ మీకే స్థుతి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ఏసు క్రీస్తు పరిషుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి ఆమె పాట పాడండి జగముల పరిపాలక జగతికి నీ వే ఆద ఆత్మతో మనస్సుతో స్తోత్ర గనము పాడేద నిరతము ప్రేమ గీతము ఏ సయ్యా ఏ సయ్యా నీ కృపా చాళయ్యా ఏ సయ్యా నీ ప్రేమీ చాలయ్యా జగములనే లే పరిపాలక జగతికి నీ వే ఆదర ఆత్మతో మనస్సుతో స్తోత్రనము పాడేద నిరతము ప్రేమ గీతము ఏసయ్యా ఏసయ్యా నీ కృపా చాళయ్యా య్యా నీ ప్రేమే చాలయ్యా మహారాజుగా నా తోడువై నిలిచావు ప్రతి నా భారము నివు మోయగా సులువయే నా పయనము మహరాజుగా నా తోడువై నిలిచావు ప్రతి స్థలమునా నా భారము నివు మోయగా సులువాయే నా పయనము నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడు నను వీడదే నీ దయచేతనే కలిగిన క్షేమము ఎన్నడూ నను వీడదే నీ సన్నిధిలో పొందిన మేలు తరుగని సౌభాగ్యమే నీ సన్నిధిలో పొందిన మేలు తరగని సౌభాగ్య ఏ సయ్యా ఏ సయ్యా నీ కృపా చలైయ ఏ సయ్యా ఏ ని ప్రేమే చాలయ జగముల పరిపాలక జగతికి నీ వే ఆదర మతో మనస్సుతో స్తోత్రనము పాడేద నిరతము ప్రేమ గీతము ఏ సయ్యా ఏ సయ్యా నీ కృపా చాలయ్యా ఏ సయ్యా నీ ప్రేమే నాకు చాలయ్యా జగములనే పరిపాలక జగతికి నీవే ఆదరమా సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను సుకుమారుడా నీ చరితము నేనెంత వివరింతును నీ మహిమను ప్రకటించగా నేనెంత ధన్యుడను గనులకు లేదే ఈ శుభ తరుణం నాకిది నీ భాగ్యమా ఘనులకు లేదే ఈ శుభ నాకిది నీ భాగ్యమా జీవితమంతా నీ కర్పించి నీరు తీర్చనా నా జీవితమంతా నీ కర్పించి నీ రుణము నీ తీర్చనం ఏ సయ్యా ఏ సయ్యా నీ కృపా నాకు చాలయ్యా ఏ సయ్యా ఏ సయ్యా నీ ప్రేమే నాకు చాలయ్యం జగముల నీలే పరిపాలక జగతికి నీ వే ఆదరమా ఆత్మతో మనస్సుతో స్తోత్రము పాడేదా నిరతము ప్రేమ గీతము ఏ సయ్యా ఏ నీ కృపా నకు చాలయ్యా ఏ సయ్యా ఏ నీ ప్రేమే నకు చాలయ్యా జగముల నీ లే పరిపాలక జగత్ నీవే ఆధారమా పరిశుద్ధుడా సారధి వై నడిపించు సీయోనుకే నా యాత్రలో నే దాటినా ప్రతిమలుపు ని చిత్తమే పరిశుద్ధుడా సారధివై నడిపించు సీయోనుకే నా యాత్రలో నే దాటినా ప్రతి మలపు నీ తమే నా విశ్వాసము నీపై ఉంచి విజయమునే చాటనా నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా నా ప్రతిక్షనము ఈ భావనతో గురి వద్దకే సాగేదా నా ప్రతిక్షనము బావనతో గురియోద్దే సాగేద ఏ సయ్యా ఏ సయ్యా నీ కృపా నకుచాలయ్యా సయ్యా ఏ సయ్యా నీ ప్రేమే నయ్యం జగముల పరిపాలక జగతికి నీ వే ఆదరమా ఆత్మతో మనస్సుతో స్తోత్రనము పాడేద నిరతము ప్రేమ గీతము ఏ సయ్యా ఏ సయ్యా నీ కృపా నాకు చాలాయ్యా ఏ సయ్యా నీ ప్రే మీ నకు చాలయ్యా ఏ సయ్యా ఏ సయ్యా నీ కృపా నకు చాలాయ్యా నీ ప్రేమే నాకు చాలయ్యా జగముల నీ లే జగతికి నీవే ఆదరమా థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్లాడ్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్లాడ్ మన మధ్యలో మనకు శాంతమ్మ సిస్టర్ గారు వాక్యం ప్రైజ్ లోడ్ సిస్టర్ ప్రైజ్ లోడ్ సిస్టర్ అందరికి ప్రయస్లా ప్రార్థన చేసుకొని వాక్యం ధ్యానించుకున్నాము మహాపరిశుద్ధుడ మహోన్నతుడా సర్వాధికారి అయిన దేవ సర్వశక్తి మంతుడా న్యాయధిపతి అయిన దేవ గొప్ప దేవ ఏసయా పాదాలకు వందనాలు కృతజ్ఞత స్థుతులు చెల్లించుకుంటున్నాం నాయనా పరిశుద్ధుడా నీకే వందనాలు దేవాతి దేవ ఆకాశం ను సింహాసనం భూమి నీ పాదపీఠం నీ పాదపీఠం దగ్గర ప్రభావం మొదలు పెడుతున్నాం నాయనా నీకే వంద నాలుగు స్థుతులు చెల్లించుకుంటున్నా తండ్రి ఏసు ప్రభా వాక్యం ద్వారా మీరే మాట్లాడండి నాయన వాక్యం మేము ధ్యానించుకుంటున్నాం ప్రభా మా అమ్మ జలం మీ ఆత్మ నడిపింపదాయి చేయండి ప్రభావ ప్రతి ఒక్క సైతాన ఆటంకాలన్నీ తొలగించండి ఏసయ్యా మీరే మాట్లాడండి నాయన ప్రభావ మీరే సహాయం చేయండి నా తలంపు నా కొట్టివేయండి ప్రభా మీ తలంపు మీ ఆలోచన మీ మాటలు ప్రభా నాలో పెట్టి ఏసయ్య తండ్రి మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నా తండ్రి సహాయం చేసి నడిపించమని ప్రభావ ఆరాధన అంతట్లో మీరు నడిపించమని ఏసయ్య పన్యాస్తాన్ని కాపజెప్పుకుంటున్నాం ప్రభావ మీరే మాతో మాట్లాడమని ఏసయ్య పరిశుద్ధి ప్రార్థిస్తున్నాం తండ్రి హలలియ అందరికీ ప్రైజ్లా మొదటి తీమోతి రెండో అధ్యాయము మొదటి వచనంలో చదువుకున్నాం మనము సంపూర్ణ భక్తియు మాన్యతయూ కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞత స్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను ఇక్కడ అపోస్తులను పౌలు చెప్తున్నాడు మనము మనకు సంపూర్ణ భక్తి కావాలా మనకు సంపూర్ణ భక్తి రావాలన్నా మనము నెమ్మదిగా బ్రతకాలన్నా మనం సుఖంగా బ్రతక నిమిత్తము అందరిక అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు కూడా మనము ప్రార్థన చేయాలంట అన్నిటికంటే ముఖ్యంగా మనం సుఖంగా నెమ్మదిగా దేవుణ్ణిలో భయం భక్తితో కలిగి మనం జీవించాలని అంటే దేంట్లో ట్రబుల్ కాకుండా దేవుల్లో ముందుకు సాగాలంటే మనము మొట్టమొదటిగా మన మనుషులందరి కొరకు విజ్ఞాపన ప్రార్థన మనము చేయాలంట మనుషులందరి కొరకును రాజుల కొరకును ఇంకా అధికారులందరి కొరకును విజ్ఞాపనలు విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతాన్యతా స్థుతులను చేయవలనని హెచ్చరించుతున్నాను మనము అందరి ప్రార్థన చేయాలా విజ్ఞాపనలు చేయాలని అపోస్లన్న పావులు మనల్ని హెచ్చరిస్తున్నాడు ఇది మంచిదియు మన రక్షకుడైనా దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది ఇలా చేయటం మంచిది దేవుని దృష్టికి చాలా అనుకూలమైనదై ఉన్నదంట ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని నిశ్చయించుచున్నాడు దేవుని ఆశ ఏంటంటే మనుషులందరూ కూడా రక్షణ పొంది అనుభవం ఆయన ఆయన రుచి చూసి ఆయన మనము అనుభవంతో మనము ఆయనలో జీవించాలని దేవుని ఆశ కాబట్టి మనుషులందరూ కొరకు కూడా మనము మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలంట అది దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానం గలవారే ఉండవలనని నిచ్చయించుచున్నాడు దేవుని కూడా ఆశ కూడా ఆశ మనుషులందరూ కూడా రక్షణ పొందాలా ఆయనలో జీవించాలా ఆయనలోకి రావాలని దేవుని ఇష్టమై ఉంది అందుకే అందరి గురించి మనం విజ్ఞాపన ప్రార్థన చేయాలంట రాజుల కొరకు అధికారుల కొరకు అందరి గురించి మనము ప్రార్థన చేయాలంట అందుకొరకే ఇక్కడ ఇక్కడ ఆయన ఆరాధ్యాయంలో ఆయన అందరి కొరకు విమోచనముగా క్రయధనముగా తన్ను తానే సమర్పించుకోలేను ఆయన మనందరి కోసము క్రయధనం వెల చెల్లించి క్రయధనముగా తను తానే అర్పించుకున్నాడు మనమందరు రక్షణ పొందాలని యేసు ప్రభు ఆయనను తానే క్రయదనముగా మనల్ని వెలయిచ్చి ఆయన కొనుక్కున్నాడు కాబట్టి నశించిపోయే ఆత్మల గురించి మనము విజ్ఞాపన ప్రార్థన చేయాలా అని దేవుడు ఇక్కడ అపోసులైన ద్వారా మాట్లాడుతుండు దేవునికిని మనుషులకు మధ్యవర్తి మధ్యవర్తి ఒక్కడే ఆయన ఏ నరుడు దేవునికి మనుషులకు ఒక్కడే మధ్యవర్తి ఒక్కడే ఆయన ఏ నరుడు మనకు ఆయన తను తానే విమోచన క్రేదనముగా తను తానే సమర్పించుకోలేను దేవుని దేనిని గురించి సాక్ష్యము యుక్త కాల ఈ సాక్ష్యం నేను ప్రకటించి వాడుగాను విశ్వాస సత్య విషయంలో బోధకుడుగాను నియమింపబడి తిని ఈ సువార్త చెప్పడానికే నేను అపోసులుడుగా సువార్థికునుగా దేవుడు నన్ను పెట్టిండు అని ఇక్కడ అపోస్లో పావులు చెప్తున్నాడు ఏసు ప్రభు కూడా మన కొరకు ఎంతో ప్రార్థన చేసిండు ఆయన తను తన ప్రాణం కూడా మన కొరకు అర్పించుకున్నాడు ఇక్కడ యేసు ప్రభు కూడా ఎట్లా ప్రార్థన చేస్తుండో అందరి గురించి ఆయన శరీరం మనం వ్యూహం స్వార్థన తీస్తున్నాము ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుడు యొద్ ఉండెను వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిండు శరీరధారిగా వచ్చిండు ఏసు ప్రభు దేవుడు ఆయన ఆయన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే మనకు రక్షించడానికి తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చిండు నశించిపో అందరూ నశించిపోతున్నారు అని చెప్పి ఆయన ప్రాణము అర్పించడానికి మనల్ని విమోచించడానికి ఈ లోకానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిండు అయితే యేసు లోకము ఆయన స్వకీలు ఆయనను అంగీకరించలేదు ఏసు ప్రభుని ఆయన ఆయన ఆయన స్వకీల కథకు వచ్చిండు ఆయన స్వకీలు ఆయనను అంగీకరించలేదు కానీ ఏసు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎట్లా ప్రార్థన చేస్తుందో మనము చూసుకుందాం మార్కు వార్త మార్గసు వార్త మూడో అధ్యాయ మార్గసు మొదటి అధ్యాయం ముప్పై ఐదో ఆయన పెందల లేచి ఇంకాను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చుండేను యేసు ప్రభు లేచి ఇంకాను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చుండేను యేసు ప్రభు ఆయన అంత చీకటితో లేచి ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముంది యేసు ఎందుకంటే ఆయన యేసు ప్రభుకు నశించుకో ఆత్మల పట్ల ఆయన తండ్రి నేను తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాను అంటాడు ఆయన ఎలా వచ్చాడు శరీర దారిగానే ఈ లోకానికి వచ్చిండు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చిండు శరీర దారిగా వచ్చిండు కాబట్టి దేవుడు ఆయన తండ్రి అయిన దేవునికి ఆయన మొరపెడుతుండు ఇక్కడ చీకటితో లేచి ఇంకా చాలా రాత్రి ఉండంగానే ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు అరణ్య ఆయన ఒంటరిగా చీకొడితో లేచి అక్కడ అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు ప్రభావ నాకు నీ ఉదయకాల కృపతో నింపు ఈ దినము అంతా కూడా ప్రభావ నేను శోధనలు అన్ని జయించాలా నేను జయించాలా అని ఆ కృపను ఉదయకాల కృపను దేవుని సన్నిధిని చీకొడితో లేచి ఎసు ప్రభు ప్రార్థన చేస్తుండే ఇంకా లూకాసు వార్త ఆరో అధ్యాయంలో లూకాసు అధ్యాయము పన్నెండో వచనంలో ఆ దినములు ఆ దినములు ఎందు ఆయన ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించట ఎందు రాత్రి గడిపాను ఉదయం అయినప్పుడు అక్కడ ఏం చేస్తుండే సుప్రభు ఆ దినము అంతా ఆ దినంలో ఎందు ఆయన ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించట ఎందు ప్రార్థన చేస్తుండు ఏసు ప్రభు ఆయన ఎప్పుడు కూడా ఈ లోకంలో రెస్ట్ తీసుకోవాల రాత్రిలో కూడా లేచి రాత్రి అంతా ఆయన ప్రార్థనలో గడిపినట్టు మనము చూస్తున్నాం ఈ లోకమును ఈ లోక శ్రమలను మనం జయించాలంటే యేసు ప్రభు ఇలాగా ప్రార్థన చేస్తుండు అంటాడు నన్ను పోలి మీరు నడుచుకోండి అంటాడు యేసు అలాగా ఆయన ఎట్లా ప్రార్థన చేస్తుండ ఆయన దేవాతి దేవుడై ఉండి కూడా మనమంతా రక్షణ పొందాలని ఆయన అరణ్య ప్రదేశంలోకి ప్రార్థన చేస్తుండడు తండ్రికి నేను ఈ లోకానికి నీ చిత్తం నెరవేర్చడానికి వచ్చినాను ప్రభా ఎక్కడ ఆయన ఎక్కడ కూడా తప్పిపోకూడదని రాత్రంతా కూడా ప్రార్థనలో దేవుని శక్తి కోసము రాత్రంతా కూడా ప్రార్థనలో ప్రార్థించటకు రాత్రంతా గడుపుతున్నాడు ఆన్లైట్ ప్రైడ్ కూడా ఆయన చేస్తున్నాడు ఇంకా లూకా తొమ్మిదో అధ్యాయంలో కూడా లూకా తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయించిండగా ఆయన శిష్యులు ఆయన యుద్ధ ఉండేది ఆయన ఇంకా ఏం చేస్తుడు ఒంటరి ప్రార్థన చేస్తున్నాడు ఇన్ని ప్రార్థనలు ఎందుకు చేస్తున్నాడు యేసు ప్రభు ప్రార్థన ఎప్పుడు టైం దొరికితే ఒలివల కొండకు వెళ్ళిపోయి అక్కడ ఒంటరిగా దేవునితో సహవాసము చేసేవాడు దేవుడు యేసు అంటాడు కదా మీ కోపము నా నీతిని నెరవేర్చేదా అంటాడు మనం ఈ లోకమును ఈ లోకమును మనం జయించాలంటే ఏసు ప్రభు ఈ లో సైతాన్ని జయించడానికి ఈ లోకాన్ని జయించడానికి ఆయన మనకు ఈ శరీర దారిగానే ప్రార్థనలో ఆయన పోరాడుతున్నాడు దేవుని శక్తి పొందుకుంటున్నాడు ఇంకా మధ్య శువార్త మధ్య అధ్యాయము మొదటి వర్షంలో అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ అరణ్యమునకు కొనిపోబడెను నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఇక్కడ ఏసు ప్రభు సైతాన్ని జయించుటకు సైతాను దేవాతి దేవునితోనే యుద్ధం చేయటానికి అక్కడ వచ్చింది దేవుణ్ణే శోధించటానికి వచ్చింది అక్కడ ఏసు అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడటకు ఆత్మ అరణ్యమునకు కొనిపోబడను నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆయన యేసు ప్రభు నలభై రోజులు ఉపవాస ప్రార్థన చేస్తుండు మనల్ని ఎందుకు ఆయన యేసు ప్రభు రాత్రుల్లో ప్రార్థన చేస్తుండడు ఉదయ కాలంలో లేచి ప్రార్థన చేస్తుడు ఎప్పుడు టైం దొరికితే అక్కడ దేవుని సన్నిధులు ఆయన కడుపుతుండు ఎందుకంటే మనము పరలోకం పోవాలంటే మనం కూడా ఇలాగా ప్రార్థన చేయాలా సాతాను జయించాలంటే ఈ లోకంలో వచ్చే శోధనలు జయించాలంటే మనం కూడా ఆల్ నైట్ ప్రార్థన చేయాల ఉదయకాల ప్రార్థన చేయాల ఒంటరి ఏకాంత ప్రార్థన చేయాల ఒంటరి ప్రార్థన చేయాల యేసు ప్రభు అలాగే ఈ లోకంలో ఉన్నప్పుడు చేసిండు కాబట్టి సాతన్ను చితిక దొక్కిండు అదే యేసు ప్రభు ఇంకా ఉపవాస ప్రార్థన ఇవన్నీ యేసు ప్రభు మనకు మాదిరిగా ఉంచిపోయిండు ఎక్కడ కూడా ఆయనలో అంత దయగుణము అంత ప్రేమ యేసు ప్రభు దేవుడు అయితే నువ్వు అని ఆయనను నిందించిండ్రు ఆయన దయ్యాలను ఎల్లగొడుతుంటే నువ్వు దెయ్యంలో అధిపతి వలన దెయ్యంను ఎల్లగొట్టి ఎల్లగొడుతున్నావని అనిండ్రు పట్టుకొని దేవుడు ఆయనకి ఎంత కోపం వస్తుంది ఇవన్నీ జయించడానికి వేసు ప్రభు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాడు మనిషిలాగా ఒక చరీర ఈ లోకానికి వచ్చింది కాబట్టి లోకంలో సాతనంతో పోరాటానికి అన్ని రకాల ప్రార్థనలు దేవుడు ఈ లోకంలో చేసిండు చేసిండు సాతాన్ మీద విజయం పొందిండు మనం కూడా అలాంటి ప్రార్థనలు మనం కూడా చేయాలని ఆ పోస్టులను పౌలు హెచ్చరిస్తుండ్రు ఇక్కడ యేసు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది ఆయన దేవుడు కదా ఉపవాసం ఎందుకు ఉండాలా యేసు ఆ తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఆయనలో ఎక్కడ కూడా ఆయనలో అక్కడ అంటాడు నేను దేవు వేడుకుంటే కోట్ల కోట్ల దూతలు దిగుతారు నన్ను రక్షించడానికి అని కానీ ఇక్కడ సైతాను వేసు ప్రభుని శోధించటానికి కొండ మీదకి తీసుకపోతుంది కొండ మీదకి తీసుకపోయి ఏమంటదంటే నీవి దేవుని కుమారుడు ఈ రాళ్ళు రొట్టెలగ్నట్లు ఆజ్ఞాపించుమా నేను అందుకైనా మనుషుడు రొట్టె కాదు కానీ దేవుని నోట వచ్చు ప్రతి మాట జీవించును అని రాయబడి ఉన్నదని సైతాను శోధకుడు వచ్చి శోధిస్తా ఉంటాడు యేసు ప్రభుని నువ్వు దేవుని కదా దేవుని కుమారుడు కదా ఈ రాళ్ళన్నీ నీ ఆకలితో ఉన్నావు కదా ఈ రొట్టెల ఈ రాళ్ళన్నీ రొట్టెలు చేసుకొని తిను నీకు శక్తి ఉంది కదా అంటే దేవునికి అంత శక్తి ఉంది అయినా సైతాన్ మాట దేవుడు వినలేదు మనుషుడు రొట్టె వల్ల మాత్రము వాక్యంతోనే సైతాన్తో దేవుడు జవాబిస్తుండే యేసు ప్రభు మనుషుడు రొట్టె వలన జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనము జీవిస్తాం మన ఆత్మ జీవిస్తుంది ఎందుకంటే ప్రార్థనలో మనము ఆయనలో ఎక్కువ సమయం మనం ప్రార్థనలు గడుపుతున్నప్పుడు దేవుని యొక్క శక్తిని మనము పొందుకుంటాము ఆయన వల్ల మనము జీవిస్తాము అలాగా మనము యశు ప్రభు ప్రార్థన చేస్తుడు ఏకాంత ప్రార్థన చేస్తున్నాడు చీకటి చాలా రాత్రి ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఏం చేసిండే ఆత్మ బలాన్ని పొందుకున్నాడు మనుషుడు ఈరోజు పుట్టే వల్లనే బ్రతకడు కానీ దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించినని చెప్తున్నాడు ఇక్కడ ఆయన ఎత్తైన అందుకు అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని దేవాలయపు శిగరమున ఆయన నిలవబెట్టి నీవు దేవుని కుమారుడు కిందికి దూకము ఆయన నిన్ను గురించి దూతలకు ఆజ్ఞాపించను నీ పాదము ఎప్పుడైనానూ రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తు ఎత్తి పట్టుకుందురు ఇక్కడ ఇక్కడ ఇక్కడ కూడా దేవుణ్ణి పరిశుద్ధ పట్టణానికి దేవాలయ శిఖరానికి తీసుకపోయి అక్కడ కూడా చూస్తుంది ఇక్కడి నుంచి కిందికి దూకు నిన్ను దేవదూతలు వచ్చి పట్టుకుంటారు అనని సాతాను అక్కడ యేసు ప్రభుని శోధిస్తుంది అప్పుడు కూడా యేసు ప్రభు ఏమంటుందంటే నీ దేవుణ్ణి నీవు శోధింపవలదు సాతాను ఎంత శోధించినా కానీ ఏసు ఎక్కడ కూడా ఆయన నలభై దినాలు ఉపవాస ప్రార్థన చేసిండు కాబట్టి సాతాను మాటకు సాతాను మాట నాసలైనా కొట్టేసిండు వాక్యంతో కొట్టేసింది సాతాన వెళ్ళిపో అంటే వెళ్ళిపోయింది ఆ శోధకుడు తొలగిపోయిండు మనకు కూడా యశు ప్రభు నమ్ముకున్నాం కాబట్టి ఈ లోకంలో శ్రమలు ఉంటాయి అప్పు ఎఫ్ఎస్సీలకు రాసిన కూడా అంటాడు మీరు శ్రమలు అనుభవించకపోతే మీరు దుర్జనులే కానీ దేవుని జనులు కారు అంటాడు కాబట్టి ఈ మనము ఏసుప్రభులో మనం జీవిస్తున్నాం కాబట్టి ఏసుప్రభు అంటాడు నేను ఈ లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యం తెచ్చుకుని నేను ఈ లోకమును జయించి ఉన్నానని శాతాలు మనం మనం దేవుల్లో జీవిస్తున్నాం కాబట్టి ఏదో ఒక విధంగా వీళ్ళు పరిశుద్ధతల నుంచి తొలగిపోవాలా వీళ్ళు పాపంలో పడిపోవాలా వీళ్ళు దేవుని రాజ్యము వెళ్ళకూడదని అనేక రకాలుగా వాడు ప్రయస్ ఉంటాడు మంచి చేయని తప్పు కూడా ను చేసినవని వాడు మన మీద ఎన్నో నిందలేస్తా ఉంటాడు మన మీద ఎన్నో అబద్ధాలు చెప్తుంటాడు చేయని తప్పు చేస్తుంటే మనల్ని ఒక చిన్న మాట అంటే మనము సహించలేము ఓర్చుకోలేము కానీ ఏసు ప్రభు ఈ లోకాన్ని జయించి తెలుగులో ఆయన్ని కొడుతున్నా కూడా యేసు ప్రభు అంత ఓర్పు సహనం కలిగి ఉన్నాడు తండ్రి ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు ప్రభు వీళ్ళని క్షమించని అంతగా ఈ లోకంలో యేసు ప్రభు ఈ లోకంలో ఆయన జయించు జయించి ఎలా జయించి ప్రార్థనతో ఉపవాస ప్రార్థనతో జయించిండు ఏకాంత ప్రార్థన చేసిండు ఆల్ నైట్ ప్రార్థన చేసి ఆయన ఈ లోకాన్ని యశు ప్రభు జయించినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం ఇంకా మత్యేశ్వ వార్త ఇరవై ఆరు అధ్యాయంలో మత్యేశ్వార్త ఇరవై ఆరు ఒక మాట అంటే మత్యశ్వ వార్త ఇరవై ఆరు అధ్యాయం నలభై మీరు శోధనలో పడ ప్రవేశ ప్రవేశించకుండానట్లు మెలకువుగా ఉండి ప్రార్థన చేయండి ఆత్మ సిద్ధమే కాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి ఇక్కడ అంటూ మీరు శోధనలో పడకుండా ఉండాలంటే మీరు మెలకువుగా ఉండి ప్రార్థన చేయండి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతులతో చెప్పాను మనల్ని సైతాన్ని ఎప్పుడు శోధిస్తాడో ఏదోక ఒక రూపంలో వచ్చి ప్రతిరోజు ఏదో ఒక సమస్య పెట్టి శోధిస్తా ఉంటాడు వీళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టాలా వెనుకకు తిరగాలని దేవుడు సైతాను ఏదోక ఒక విధంగా మన వల్ల శోధంలోకి అపవిత్రలు చేయాలా వీళ్ళ పాపంలో పడాలా వీళ్ళు నోరు అపవిత్రం చేసుకోవాలా అని సాతాను ఏదో విధంగా ప్రయత్నము చేస్తూనే ఉంటాడు కాబట్టి యశు ప్రభు అంటాడు మీరు శోధనలో ప్రవేశించకుండాన్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనమని చెప్పాను కాబట్టి మనము ఏ శోధంలో పడకొండో ఉండాలంటే మనం మెలకు జీవితం కలిగి ప్రార్థనలో ఉండాల రోమిల్కు రాసిన పత్రిక పన్నెండు అధ్యాయము పదకొండు పన్నెండులో అంటాడు రాసిన పత్రిక పదకొండు పన్నెండు అధ్యాయము పన్నెండు అధ్యాయము పదకొండు పన్నెండు వర్షనాల్లో ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమల ఓర్పు గలవారై పట్టుదల ఎందు పట్టుదల కలిగి ఉండు మనము ఎట్లా ప్రార్థించాలంట ఆసక్తితో మనము ప్రార్థించాలంట ఆసక్తి ఆసక్తి విషయంలో మాందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారి ప్రభుని సేవించాలంట మనము ఆత్మలో తీవ్రమైన ప్రార్థన ఎడదకని ప్రార్థన మనము తీవ్రంగా ప్రార్థన చేయాలంట ఆసక్తిలో ఏదో చేసినం చేసినట్టు కాకుండా దేవుణ్ణి మనము ఆసక్తితో ప్రార్థన చేయాలంట పౌలు శీలని బంధించి శరసాలలో వేస్తే సంఘమంతా ఆసక్తితో ప్రార్థన చేస్తే సంఖ్యలు తెగిపోయినాయి మనము ఎప్పుడు ఆసక్తితో దేవునికి ప్రార్థన చేస్తామో కట్లు బందకాలు సాతాను బందకాలన్ని తెగిపోతాయంట దేవుని శక్తి మనము పొందుకుంటాం అందుకే ఆసక్తితో మనం ప్రార్థన చేయాలంటున్నాడు మీరు ఆసక్తి విషయంలో మందంగా ఉండక మందిలు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి నిరీక్షణ గలవారై సంతోషించు శ్రమల ఓర్పు గలవారై పట్టుదల యందు పట్టుదల కలిగి ఉండు మనకి నిరీక్షణ అనేది చాలా అవసరం నిరీక్షణ లేకపోతే ఈ లోకపు శ్రమలు కొంతకాలమే ఉంటాయి కదా నిజంగా దేవుని సేవకులు అయితే ఖచ్చితంగా వాళ్ళు శ్రమ పొందుతారు యసు ప్రభు అంటాడు ప్రతిదినం నా సిలి వెత్తుకొని నన్ను వెంబడించాలంటాడు ఈ లోకంలో మీకు యశు ప్రభు అనడు మీకు ఈ లోకంలో మీరు నన్ను నమ్ముకున్నారు కాబట్టి ఈ లోకం మిమ్మల్ని సన్మానించదు మీకు ఈ లోకంలో శ్రమ కలుగుతుంది అయినా మీరు ధైర్యం తెచ్చుకొని నేను ఈ లోకమును జయించి ఉన్నానని అంటాడు ఈ లోకంలో సద్బోధ విషయముందు ఆసక్తి కల వారందరూ శ్రమల పాలవుతారనని తిమ్మతిలో మనము చూస్తున్నాం దేవుని వాక్యంలో మనం సద్బోధ మనము మంచి గుణాలు కలిగి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం కాబట్టి మనకు ఈ లోకంలో శ్రమ సాతాను పెడతానే ఉంటాడంట అందుకే మనలో ఏముండాలంటే ఈ లోకపు శ్రమలు ఎన్నదగినవు కావు దేవుడు ఇచ్చే బహుమానం ఎదుట ఈ లోకపు నిందలు ఈ లోకపు అవమానాలు ఇవన్నీ కూడా ఎన్నదగినవి కావు అంట మనకు నిరీక్షణ అనేది ఉండాలా నేను దేవుడు నేను అందరి గురించి ప్రార్థన చేస్తున్నాను దేవుడు నాకు బహుమానం ఇస్తాడు ఈ లోకంలో శ్రమలు ఈ కష్టాలు ఈ బాధలన్నీ ఎన్నదగినవి కావు ఒకసారి మా కుటుంబంలో చాలా గొడవలైని నేను చాలా బాధ విచారంతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నా ప్రభావ ఇక నా పని అయిపోయింది ఇక బ్రతకటం వేస్ట్ ప్రభా నేను నాకు ఇంతగానో నన్ను అని చెప్పి నేను చాలా ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎప్పుడు నేను కష్టాల్లో ఎప్పుడు శ్రమలో బాధల్లో పింగిపోయి ఉంటాను అప్పుడు దేవుడు వాక్యం నన్ను దర్శిస్తా ఉంటది నేను కూరగాయలు కోసుకుంటూ ప్రా ప్రార్థన చేస్తున్నా ఎందుకు ప్రభావం నా బ్రతికిట్ అయిపోయింది ఎప్పుడు నా ఇంట్లో గొడవలేనా ఎప్పుడు సమస్యలేనా ప్రభా అని చెప్పి అని ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేస్తా ఉంటే దేవుని వాక్యం నాతో అంటుంది నీకు తెలియట్లేదా నీకు తెలియట్లేదా అని ఎందు ప్రభు నాకు తెలియంది ఎందుకు ప్రభు అంటే నువ్వేం చదువుతున్నావు మతేస వార్తలో ఏం చదువుతున్నావు అని అన్నాడు నువ్వు దేవుని బిడ్డవు కాబట్టి ఈ లోకం మిమ్మల్ని నిందించి హింసించి మిమ్మ మీద చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు సంతోషించి ఆనందించడి పరలోక మీ ఫలము అధిక మరి నీకు ఏ శ్రమ రాకుండా ఎవరు నిన్ను నిందించకుండా ఎవరు నిన్ను హింసించకుండా నీకు ఏది రాకుంటే అప్పుడు నువ్వు దేవుని బిడ్డవు ఎలా అవుతావు దేవుని వాక్యం అంటుంది నువ్వు దేవునిలో ఉన్నావు కాబట్టి నువ్వు దేవుని అనుసరిస్తున్నావు కాబట్టి నీకు లోకంలో శ్రమ కలుగుతుంది దేవుడు వాక్యం ఆయాలను బలపరిచింది నువ్వేం చదువుతున్నావు మత్స్యస్వార్థులు నువ్వు వాక్యం చదువుతున్నావు కదా ఏం అర్థం చేసుకున్నావు దేవుని వాక్యము ఆత్మ ప్రేరేపణ నాలో కలుగుతుంది నిన్ను నిందించి హింసించి నీ మీద చెడ్డ మాటలల్లో పలుకునప్పుడు మీరు సంతోషించి ఆనందించి పని మీ ఫలము అధిక మగునన్నాడు యేసు ప్రభు ఇప్పుడు మనమైన చెడ్డ మాటలలో మనం దూషిస్తూ మనల్ని చూస్తే నిందిస్తూ మనల్ని చూస్తే పళ్ళు కొరుకుతుంటే మనం సంతోషించి ఆనందించాలంట నన్ను అట్లా చేస్తుంటే నేను ఏడుస్తా ఉన్నా కానీ దేవుని వాక్యము చిటికలు నా బాధంతా తీసేసింది ఆ వాక్యాలు దేవుడు నాకు గుర్తు చేస్తా ఉన్నాడు దేవుడు ఆయన బిడ్డలకు దాచిపెట్టింది అది కంటికి కనపడదంట చెవికి వినబడదంట హృదయంకి గోచరం కాదంట నువ్వు పొందపోయే మహిమ మీద ఇవన్నీ ఎన్న ఈ కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు నువ్వు దేవుణ్ణిలో ఉన్నావు కాబట్టి నువ్వు జయించాలా నువ్వు వాళ్ళకు నీకు తేడా లేకుండా పోతుంది దేవుని బిడ్డలు ఎవరో దేవుణ్ణి ఎరిగిన వారెవరో ఎరగని వారెవరో తేడా లేకుండా ఉంటుంది కదా మనం జీవిస్తే దేవుణ్ణి మనము మహిమ పరచలేము కాబట్టి ఈ లోకంలో ఇవన్నీ మీకు వస్తుంటాయి అయినా కాని మీరు ధైర్యం మగించిడి పర్లోకము పర్లోక మీ ఫలము అతికు మగునని వేసు ఆ వాక్యం ద్వారా నాతో మాట్లాడాలకే నా ఏడు పంతపోయింది ప్రభావ ఇంకా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎంతమంది ఎన్ని అన్నా మా కుటుంబంలో ఎన్ని మాటలు నా భర్త అన్న కానీ నేను ఓర్చుకుంటా ప్రభు నేను సగిస్తా ప్రభు నాకు వెంటనే దేవుడు ఎంత సంతోషం ఇచ్చిందో ఆ మాట అనగానే నాకు అంత ఆనందం దేవుడిలో కలిగింది ఎందుకంటే ఈ లోకంలో మనము ఇరుకు ద్వారం మనము ప్రవేశిస్తున్నాం కాబట్టి ఈ లోకంలో ఎన్నో శ్రమలు బాధలు అవి పొందుటకు అందు నేను మిమ్మల్ని పిలిచినాను యేసు ప్రభు యసుభు నమ్ముకుంటే ఈ లోకంలో సన్మానము కలగదు ఈ శ్రమలే దేవుని బాక్యం నన్ను ఎంతో ఆయాలో బలపరిచింది నా బాధలన్నీ అపటాంచి నేను ఎప్పుడు నేను కుంగిపోతలేను ఎన్ని అన్నా అనుకొని కానీ దేవుడు నా పక్షంగా ఉన్నాడు మనుషులు నా మాట వింటుండ్రో లేదో కానీ దేవుడు నా ప్రార్థనలకు జవాబు ఇస్తున్నాడు నా నేను చేసే ప్రార్థనలకు మనుషులు లక్ష్యం ఉంచకపోయినా కానీ దేవుడు ఆలకిస్తున్నాడు నా ప్రార్థనకు వెంటనే జవాబు ఇస్తున్నాడు దేవుడే నా పక్షంగా ఉండ నాకు విరోధి ఎవరు వీళ్ళంతా వీళ్ళ నన్ను ఏం చేయగలరు వీళ్ళ మాటలు మాట్లాడుకొని దేవుడు చూసుకుంటాడని చెప్పి దేవుడు ఎంతో సంతోషం ఆనందం నాకు కలిగింది అందుకే అంటాడు నిరీక్షణ సంతోషించు శ్రమల ఎందు ఓర్పు పట్టుదల కలిగి ఉండమంట మొదటి దర్శన వాళ్ళకి పత్రిక మనం ఎవరన్నా మాట అంటే మనం ఎంతగానో కృంగిపోతాం కానీ మనం దేవుళ్ళకి సాగలేక అదే మనసులో పెట్టుకొని అదే మనము కురింగిపోతాం కానీ మనం సహించిన వారమైతే మనం యేసు ప్రభుతో పాటు మనము ఉంటామంట యేసు ప్రభు కానీ ఎన్ని ఆయనను కొట్టిండ్రు ఎంతో బాధలు పెట్టిండ్రు యేస్రభు ఆయన యేసుప్రభు ఏమన్నాడు తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళు ఎరుగరు ప్రభు వీళ్ళని క్షమించాలి యేసుప్రభు పలికిం అంత గొప్ప మాటలు మనము చెప్పగలమా యశు ప్రభు ఎప్పుడు సమయం దొరికినా కూడా దేవుని శక్తిని ఆయన పొందుకున్నాడు మొదటి దశలోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేను వచ్చం ఎవడును కీడునకు ప్రతి కీడు కీడు చేయకుండా చూసుకొనుడి ఒకరినొకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకుడి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి ఎడదెగక ప్రార్థన చేయుడి ఇక్కడ అంటున్నాడు ఎవరైనాను నాకు ప్రతి కీడు చేయకుండా కీడునకు ప్రతికీడు ఎవడైనానూ చేయకుండా చూసుకొనుడి మీరు ఒకని ఎడల ఒకడునో మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి ఎల్లప్పుడూ మనము ఎవరికి కీడు చేయొద్దంట ఎవరికైనా మనము మేలే చేయాలంట మేలైన దానిని అనుసరించి నడుచుకొనుడి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి ఎడదెగక ప్రార్థన చేయడి ప్రతి విషయం అందును కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి మనము ఎప్పుడు దేవునిలో ఎడదగక ప్రార్థన చేయాలంట కీడునకు మనం ప్రతి కీడు ఎవరు కూడా చేయకుండా చూసుకోమంటున్నాడు ప్రతి విషయం కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఇలాగు చేయట ఏ సుక్రీస్తున్నందు విషయంలో దేవుని చిత్తము దేవుని చిత్తం ఏంటంటే ప్రతి విషయంలో కూడా మనం దేవునికి కృతజ్ఞతా స్థుతులు దేవునికి వందనాలు చెల్లించుకోవాలంట అలాగే చేయట ఏసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి ఇక్కడ అంటున్నాడు మీరు ఆత్మలో ఎప్పుడు కూడా చల్లారిపోవద్దు ఆత్మను ఆర్పకుడి అంటున్నాడు కొయ్యి మండుతానే ఉంటే కట్టెలు కాల్తా ఉంటే ఆ వేడికి ఏ సీక సీమలు రావు దోమలు రావు ఏ పాములు రావు ఏది కూడా అగ్ని అగ్నికి ఏది కూడా దరికి చేరవు అట్లా మనం ఆత్మలో తీవ్రంగా మనం ప్రభుని సేవిస్తుంటే ఏ శోధన కూడా మనల్ని ఏమి చేయదంట ఏ శాతాన్ని కూడా చూసి గడగడ వణుకుతాడంట వణుకుతాడు కాబట్టి ఆత్మలో మనం తీవ్రంగా తీవ్రత గలవారే ప్రభుని సేవించాలంట ప్రార్థనందు ఎడదగక మనము ప్రార్థనలో మనము ఉండాల అప్పుడు ఆత్మను ఆర్పొద్దంట మనం పశుధాత్మలో మనం లీనమై ఉండాలంటే ఫిబ్రవరికి రాష్ట్రం పత్రిక ఐదో అధ్యాయము ఏడవ వచ్చినంలో శరీరధారి ఉన్న దినములలో ఆ మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడేను యేసు ప్రభు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎట్లా గడిపిందంట మహారోదనంతో గడిపిండటంట యేసు ప్రభు శరీరధారి అయి ఈ లోకంలో ఉన్న దినంలో మహారోదనముతోనూ కర్ణీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షించి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడింది మనం కూడా అందరి కొరకు మనము ప్రార్థనలు చేయాలా యాచనలు చేయాలంట ఇంకా అంత మాత్రమే కాదు ఆయన ఎందు భయభక్తులు కలిగి మనం ఉంటేనే మనం కూడా దేవుడు అంగీకరిస్తాడు లేకపోతే మన ప్రార్థనలు ఏది కూడా దేవుడు అంగీకరించాడంట యేసుప్రభు శరీరదారిగా ఉన్న దినంలో కూడా మహారోదనంతో గడిపిండు ఎప్పుడు ఆత్మల పట్ల తండ్రి చిత్తము ఆయన అన్నము అన్నం తీనేవాడు కాదు ఎప్పుడు కూడా ఆయన సేవా సేవా ఎక్కడ రోగులు కనపడితే అక్కడ రోగులను స్వస్థపరిచడు ఎక్కడికి ఆయన సేవ ఆత్మల గురించిన భారం పరలోక రాజ్యము సమీపించి ఉంది దేవుని ఆత్మల పట్ల దేవుడు అందరిని రక్షించాలా అందరూ పరలోకం పోవాలా అందరూ దేవుని మాటలు వినాలా దేవుల్లో జీవించాలా పర్లోక రాజ్యం పోవాలని యేసు ప్రభు ఈ తండ్రి చిత్తం తండ్రి పని ఈ లోకంలో ఉన్నంత కాలము తండ్రి పని మీదనే యేసు ప్రభు జీవించిండు మహారోదనము చేసిండు గచ్చేమైన తోటలో ప్రార్థన చేస్తుంటే యేసుప్రభు కన్నీళ్ళ నుంచి రక్తము వచ్చింది బాష్ప బిందువులు రక్త అంతగా మన కొరకు రోదన చేసిండు యాచన చేసిండు దేవుని దగ్గర వేడుకుంటుండ్రు తండ్రి ఆయనను కొట్టిండ్రు కొట్టిన వాళ్ళను కూడా క్షమించమని యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అంతగా దేవుడు మన ఆయన తన్ను తాను మన కొరకు అంతగా ఆయన దేవుని దగ్గర వేడుకుంటుండడు కాబట్టి ఈ లోకంలో భయ ఉన్నప్పుడు భయభక్తులు గలవాడే ఉన్నందున ఆయన అంగీకరింపబడేను అలాగా మనం కూడా ఈ లోకంలో అందరి మనము ప్రార్థించే బద్దులమై ఉన్నాము ఒక దినమున మనము తగిన పంట మనము కోస్తామంట లు కత నాలుగో అధ్యాయము పద్నాలుగో అక్షణంలో అప్పుడు వేసు ఆత్మ బలముతో గలిలియాకు తిరిగి వెళ్ళాను ప్రభు ఇన్ని ప్రార్థనలు చేస్తుండగా ప్రార్థనలు చేస్తుండ కాబట్టి ఆయనలో ఆత్మలో ఆత్మ బలముతో గలిలియాకి తిరిగి వెళ్ళాను ఆయన ఎట్టు వెళ్ళినా కూడా కాలం నడుకుతూనే వెళ్ళిండు ఎంత దూరమైనా నడిచిండు ఎంత దూరమైనా తిరిగిండు సేవ చేసిండు ఆ సమర్య పట్టణానికి వచ్చినప్పుడు ఆయన ఎండలో వచ్చిండు మంచి పన్నెండు గంటల మంచి ఎండ టైంలో వచ్చి ఆ సమరయ స్త్రీ కోసం ఆయన యేసు ప్రభు సమరయ స్త్రీకి సువార్త చెప్పాలని ఆకలి కూడా లక్ష్యం చేయకుండా అంత ఎండవేళ యేసు ప్రభు సమరయ స్త్రీకి వచ్చిండు సమరయ స్త్రీకి ఆమెని ఆత్మ ఆమెను ఆమెను రక్షించిండు ఆమెకు సత్యము చెప్తున్నాడు ఇక్కడ యేసు ప్రభు కూడా శరీర ఉన్నప్పుడు ఆత్మలో ఆయన బలము పొందుకున్నాడు ఇన్ని రకాల ఏకాంత ప్రార్థన ఉపవాస ప్రార్థన మెలకు గలిగి ప్రార్థన రాత్రి ప్రార్థన ఇన్ని ప్రార్థన చేసి వేసు ప్రభు ఆత్మ బలము పొందుకున్నాడంట వాక్యంలో మనం చూస్తున్నాం ఇంకా ఐదో అధ్యాయము పదిహేడవ వచనంలో కూడా ఒకప్పుడు ఆయన బోధించు చుండగా యూదయ దేశంలో ప్రతి గ్రామం నుండి ఎరుశిలేము ఎరుశలేము నుండి వచ్చిన పరిచయలను ధర్మశాస్త్ర ఉపదేశములను కూర్చొని ఉండగా ఆయన స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకు ఉండేను యేసు ప్రభుకి స్వస్థత శక్తి ఆయనకు ఉండేను ఆయన ఇంత ఇంతగా దేవుళ్ళు ఆయన ప్రార్థన చేస్తుండు కాబట్టి జనులను స్వస్థపరిచే శక్తి దేవుడు పొందుకున్నాడంట ఇవన్నీ యేసు ప్రభు మనకి ఈ లోకంలో మనం కూడా అలాగ జీవించాలని యేసు ప్రభు మనకు మాదిరిగా ఉంచుకోండు ఇన్ని యేసు ప్రభు దేవాటి దేవుడై ఉండి కూడా ఇన్ని రకాలుగా యేసుప్రభు ప్రార్థనలో గడిపిండు కాబట్టి మనము ఇంకా మనం ఇంకా సంపూర్ణ భక్తి మనం కావాలంటే మనం ఇంకా ఎక్కువ సమయం ప్రార్థనలో మనము గడపాలా నన్నుపోలి మీరు నడుచుకోండి అంటాడు క్రీస్తు మనసు క్రీస్తునకు కలిగిన మనసు మనం ధరించుకోవాలంట యేసు కలిగిన మనసు మనము ధరించుకోవాలంట రెండు కోరింది పదమూడు అధ్యాయము పదకొండవ వచ్చినం తుదకు సగోదుర్లారా సంతోషించుడి సంపూర్ణులై ఉండుడి ఆదరణ కలిగి ఉండుడి ఏకమనసు గలవారై ఉండుడి సమాధానముగా ఉండుడి ప్రేమ సమాధానములో కర్తగు దేవుడు మీకు తోడై ఉండును ఉండును సంతోషించుడి సంపూర్ణులుగా ఉండుడి మనము అన్ని విషయంలో జయించు మనము ఉండాలంట మనం కొన్ని విషయాల్లో చేస్తాం కొన్ని విషయాల్లో మనము ఓడిపోతున్నాం కొన్ని విషయాల్లో ప్రార్థన చేస్తున్నాం దేవుడు జవాబిస్తున్నాడు కొన్ని విషయాల్లో మనకు జవాబు కొన్ని విషయాల్లో మనము ఎదుటి వాళ్ళు మంచిగా ఉన్నప్పుడు మనం మంచిగా మాట్లాడుతున్నాం ఎదుటి వాళ్ళు దూషించినప్పుడు మనం సగనంతో ఉండగలుగుతున్నామా ఎంతవరకు దేవుని చిత్తము నెరవేరుస్తాం మనలో అంత ఓర్పు సగనము సంపూర్ణ భక్తి మనలో ఉంటుందా దావీధిని వెళ్తుంటే ఒక ఆయన బోడివాడా బోడివాడా అంటాడు అప్పుడు దావిదంటాడు దేవుడు సెలవిస్తేనే కానీ ఎవరు నన్ను ఇలాగ మాట్లాడలేదు ఆయనని ఏమి చేయొద్దు వదిలేయండి అని అంటాడు అంత సమర్పణ అంత దీన మనసు అలాంటి సమర్పణ కలిగిన అంత మనం కలిగిన మాటలు మనకు రావాలంటే మనం ఎక్కువ సమయం దేవుని ప్రార్థనలో దేవుని యొక్క శక్తిని మనము పొందుకోవాల యశు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అలాగే అన్ని ఆయన ప్రార్థన చేసి దేవుని యొక్క శక్తిని ఆయన యొక్క బలాన్ని పొందిండు ఈ లోకాన్ని జయించి మనకు మాదిరిగా ఉంచిపోయిండు అందుకంటాడు సహోదరులారా సంతోషించుడి సంపూర్ణ సంపూర్ణులై ఉండుడి ఆదరణ కలిగి ఉండుడి ఏక మనసు గలవారై ఉండు అందరూ ఒకే మనసు ఏక మనసు గలవారై ఉండు సంపూర్ణులై ఉండుడి అంటున్నారు సమాధానముగా ఉండుడి ప్రేమ సమాధానములకు కర్తయ దేవుడు మీకు తోడై ఉండును గాక అని మనకు ప్రేమ సమాధానము ఆ శాంతి సమాధానము ఎప్పుడు మనలోకి వచ్చిందంటే మనం ఆయనలో గడిపినప్పుడు మనకు సమాధానం వస్తుంది ఆయనలో మనం జీవిస్తున్నప్పుడు ఎవరేమన్నా మనం ఓర్చుకొని పోతా ఉంటాము అదే మనం దేవుళ్ళు మనం ఎక్కువ సమయం టైం పెట్టకపోతే ఆ దినమంతా వాళ్ళిట్లా అన్నారు అని సాతాను ఏదో ఒక విధ శోధన వస్తుంటే వాళ్ళతో ఫైటింగ్ చేయటానికి మాటలతో యుద్ధం చేయటానికి సమాధానం అనేది ఉండకుండా పోతుంది కాబట్టి మనం సంపూర్ణ భక్తి సంపూర్ణంగా మనం తయారు కావాలంటే యేసు మనకు మాదిరిగా చూపించినట్లు మనము అన్ని విషయాల్లో మేలుకోగలిగి శోధనలో పడకుండా మనము ప్రార్థనలో ఉండాలంట ఉపవాస ప్రార్థనలు చేయాలంట సహవాసము సంఘంతో సహవాసం కలిగిన ప్రార్థన ఉండాలంట ఏకాంత ప్రార్థన ఉండాలా రాత్రికాల ప్రార్థనలు మనము ఉండాలా అన్ని రకాలుగా యశు ప్రభు ఈ లోకంలో ప్రార్థన చేసి తండ్రి యొక్క శక్తిని పొందుకున్నాడు కాబట్టి మనం కూడా ఆ శక్తిని పొందుకోవాలంట ఎందుకంటే మొదటి కొరింది నాలుగో అధ్యాయము ఇరవై వచనంలో దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది దేవుని రాజ్యం ఎట్లా ఉందంట మాటలతో కాదంట దేవుని శక్తితోనే ఉంది ఒక దయ్యంను ఎల్లగొట్టాలంటే మనం ఏముండాలా దేవుని శక్తి కావాలా మనం ఓర్చుకోవాలంటే ఏం కావాలా దేవుని శక్తి కావాలా మన సొంత శక్తి మన సొంత శక్తితో మనం ఏది కూడా ఈ లోకమును జయించలేం అందుకే పౌలు రాస్తా ఉన్నాడు దేవుని రాజ్యం అంటే మాటలతో కాదు దేవుని శక్తితోనే ఉన్నది కాబట్టి మనం ఇన్ని యేసు ప్రభు ఈ లోకంలో ఇన్ని రకాలుగా ప్రార్థనలు చేసిండు కాబట్టి ఆయన దేవుని యొక్క శక్తిని పొందుకున్నాడు దేవుని చిత్తమును ఈ లోకంలో నెరవేర్చిండు తండ్రి సింహాసన మందు మనం కూడా ఏ పాపం లేకుండా నిష్కలంకులుగా నిందారహితులుగా మనలో ఏ దోషము డాబు మచ్చ ఏది లేకుండా ఈ లోకంలో మనం సంపూర్ణులుగా పరిపూర్ణలుగా మనం ఈ లోకంను జయించాలంటే మనం కూడా ఏసు ప్రభులాగా ఈ లోకంలో జీవించాలా ఆయన చేసినప్పుడు ఆయన ప్రార్థన చేసినట్టు మనం కూడా అన్ని విషయాల్లో ప్రార్థనలో టైం దొరికిన కొన్ని దేవుళ్ళు మనము గడపాలా ఆ శక్తిని పొందుకోవాల ఎందుకంటే మనతో మనుషులు మంచితనంగా ఉన్నప్పుడు మంచిగా మాట్లాడతాం ఎవరైనా ఒక అవిశ్వాసి కనపడి వాళ్ళు శాతం మాటలు పలుకుతుంటే మనలోయో ఎంతవరకు ఓర్పు ఉండదు కొన్నిసార్లు ఓర్పు నశించిపోతా ఉంటది నేను దేవుని దగ్గర అడుగు అడిగేదాన్ని ప్రభా నిన్ను దేవుడు నిన్నే నిన్ను అన్ని మాటలు అన్నారు ప్రభా నువ్వు ఓర్చుకున్నావు మేము మట్టి వారము మాలో ఏ మా గొప్పతనం మాలో లేదు అయినా ఎవరన్నా ఏదన్నా అంటే మేము సహించలేకపోతున్నాము భరించలేకపోతున్నాం వాళ్ళు ఇట్టు అన్నారు కదా ఈయన ఇట్టు కదా ఈయన ఇట్లా కదా అని మేము మాలో పోతుంది కదా ప్రభా ఓర్చుకొని సహించుకునే శక్తి నాకు దయచే ప్రభా అని నేను దేవుని దగ్గర నేను ప్రార్థన చేసినప్పుడు దేవుని నేను అడుగుతు ఈ లోకమును ప్రభా నిన్ను నువ్వు దేవుడు అయితే నువ్వు అని అడిగి నువ్వు దేవుడు అయితే నిన్ను నువ్వే రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించు అని ఒక దొంగ ప్రభా ఇంత గొప్ప దేవుడు ఆ సీనాయి పర్వతం దగ్గరకు వచ్చినప్పుడు ఆ పర్వతమును ముట్టుకుంటేనే చనిపోయేవాళ్ళు ఎంత మహిమ గల దేవుడు ఎంత సర్వశక్తి గల దేవుడు మా కొరకు లోకానికి వచ్చినావు ప్రభావ మనుషులనే నిందలు ఆ అవమానాలు అన్ని భరించావు ప్రభ మేము ఎంత చిన్న మాట అంటే మేము సహించలేకపోతున్నాం ప్రభావ మేము భరించలేకపోతున్నాం ప్రభా మేము ముందుకు సాగలేకపోతున్నాం ప్రభా అని ప్రభుని అడిగినప్పుడు దేవుడు నాకు ఈ వాక్యాలు చూపించిండు మీరు ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అయినా మీరు ప్రార్థనలో ఎక్కువ సమయం ప్రార్థనలో ఉన్నప్పుడు ఈ ఈ శ్రమంలో మీరు అసలు లెక్క చేయరు మీరు ఎక్కువ సమయం ఏకాంత ప్రార్థన తండ్రితో మీరు ఏకాంగ ఏకాత్మతో తండ్రితో మీరు లేనమైనప్పుడు ఆయన శక్తి మీరు పొందుకున్నప్పుడు ఆ అపవాది కట్లన్నీ కూడా అపవాది వాడు కాలిపోతాడు వాడు దరిదాపులో కూడా రాడు ఇంకా యోహన్స్ వార్త యోహన్స్ వార్త ఐదో అధ్యాయము ముప్పై నాలుగో ముప్పై ఐదో వచనం ఏవోన్ సువార్త ఐదో అధ్యాయం ముప్పై ఐదో అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండేను మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించటకు ఇష్టపడుతుంది ఇక్కడ ఎవరు గురించి రాసిందంటే యోహను బాప్తిసం ఇచ్చి ఎలా ఉన్నాడంటే మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండేను యోహను బాప్తిసోహను ఎట్లా ఉన్నాడంట మండుచున్న దీపంగా ఉన్నాడంట ఆయన మండుచు ప్రకాశిస్తున్న దీపంగా ఉన్నాడంట ఆయన మండుచున్నాడు ప్రకాశము ఇస్తున్నాడు ఆయన మండుచున్న మండుచు ప్రకాశిస్తున్న దీపంగా ఈ లోకంలో ఆయన బాప్తిసం ఇచ్చని ఈ లోకంలో జీవిస్తుండు అలాగా ఆయన ఎప్పుడు కూడా శరీరాన్ని ప్రేమించిన వాడు కాదు శరీరము కేవలము నిష్ప్రయోజనం ఆత్మయే మనల్ని జీవింపజేస్తుంది ఈ బాప్తి చౌహన్ కూడా ఆయన దేవుళ్ళ మండుతున్నాడు ప్రకాశిస్తున్న దీపంగా ఉన్నాడు ఏసుప్రభు అంటాడు మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు అని అంటాడు మతే స్వత ఐదో మీరు ఈ లోకమునకు ఉప్పై ఉన్నారు మీరు ఈ లోకమునకు వెలుగై ఉన్నారు ఉప్పు నిస్సారం అయితే అది దేనికి ఉపయోగపడదు కదా ఉప్పు ఎట్లా సారం కలిగి అట్లా మీరు సారం కలిగి ఉండు ఉప్పు సారం లేకపోతే అది ఎందుకు పనికిరాదు ఉప్పు ఉప్పంగా లేకుండా అసలు దాంట్లో ఏం సారం లేకపోతే అది ఏం ఎందుకు పనికిరాదు అట్లా మీరు దీపం వెలిగించి దీపస్తంభం మీద పెడితే ఇంటిలో ఉన్న వారందరికీ వెలిగించినట్లుగా మనం ఈ లోకానికి వెలుగై ఉన్నాం మనకిచ్చిన రక్షణ మనము అందరూ అందరికీ మనము అందరి గురించి మనము ప్రార్థన చేయాలా మనకిచ్చిన రక్షణ అందరూ పొందుకోవాలని మనము అందరి కొరకు ప్రార్థనలు చేవారుగా ఈ లోకంలో మనల్ని పెట్టిండు ఏం యశ్యాగ్రంథంలో కూడా అంటాడు ఆలోచించి మీరు ఏ బండ నుండి మీరు తీసిండ్రో మీరు జ్ఞాపకం చేసుకోమంటాడు అయినా మనము క్రీస్తు అనే బండల నుంచి మనము వచ్చాం కాబట్టి మనం క్రీస్తు కలిగిన మనసు మనము ధరించుకోవాలా ఈ లో ఏసుప్రభు అంటాడు తండ్రి ఏ కార్యములు చేసిన వస్తు చేయుట కుమారుడు చూసినో కుమారుడు కూడా అదే కార్యములు చేస్తానంటాడు తండ్రి ఏ కార్యాలు అయితే చేస్తున్నాడో కుమారుడు కూడా ఈ లోకంలో అదే కార్యాలు చేసిండు చేస్తాడు అని అంటాడు కాబట్టి అంటాడు నేను మిమ్మల్ని దాసులని పిలువక కుమారులని పిలుస్తుండ్రు తండ్రి యొక్క స్వాస్థ్యము అది ఎవరికి మనకే కదా మన తండ్రి ఈ లోకంలో ఎలా జీవించిండో మనం కూడా అదేలాగా ఈ లోకంలో జీవిస్తేనే మనం ఆ పరలోక పట్టణానికి వెళ్ళగలుగుతాం అందుకంటాడు క్రిష్ణకు కలిగిన మనసు మీరు ధరించుకొని అని అంటాడు మనము ఆ మనం క్రీస్తు బండలో దేవుడు మనల్ని ఆయన ఆయనలో నిలబెట్టింది కాబట్టి మనము ఆయనలాగా జీవించాలా అందరి ఆత్మల గురించి మనము ప్రార్థన చేయాలా రాజుల కొరకు అధికారుల కొరకు అందరి కొరకు మనం ప్రార్థనలు యాచనలు చేయాలా ఇంకా మనము ఎక్కువ సమయం ప్రార్థనలు దేవుని శక్తిని మనము పొందుకొని ఆయన కొరకు వెలుగుచుండ దీపాలుగా మనము ఈ లోకంలో మనం జీవించాలని దేవుడు ఆశపడుతుంది కాబట్టి అలాంటి కృప మనందరికీ దేవుడు దయచేను గాక ప్రార్థన చేసుకున్నాం మహాపరిషుద్ధుడా మహోన్నతుడా సర్వాధికారి అయిన దేవ నీకే దేవా నీకే వందనాలు తండ్రి స్థుతులు స్తోత్రాలనైనా ప్రభా ఈ లోకంలో ప్రభా తండ్రి మీరు జీవించి కాలం మా కొరకు ప్రభా యసు ప్రభ కన్నీలతో మహారోదనం చేసిండు ప్రభ యసు ప్రభ ను కార్చిన ప్రభ ప్రభా నువ్వు మా కొరకు రక్తం కార్చిన దేవుడు ప్రభా మా కొరకు నువ్వు ఈ లోకానికి రాకపోతే ప్రభా ప్రభా మేము రక్షణ మాకు లేకుండా ఉండేది ప్రభా మా కొరకు ఈ లోకానికి వచ్చిన తండ్రి అయ్యారు ప్రాణము మా కొరకు అర్పించినావు ప్రభా మమ్మల్ని స్వతంత్రులు చేసినారు ప్రభా నీ కుమారులుగా చేసినారు ప్రభా నీకే వందనాలు తండ్రి ఆ తండ్రి కార్యములు చేయట కుమారులు చూసిన అదే కార్యములు కుమారుడు కూడా చేస్తానన్నావు ప్రభా మరి అలాంటి కార్యాలు ప్రభా మేమె రోషం గలవారి మరి నీ కొరకు మేము ప్రయాస పడాలా ప్రభా ఈ లోకంలో ఈ లోకంలో ఉన్న అవమానాలను ప్రభా నిందలు దేనికి భయపడక ప్రభా నీలో ముందుకు సాగాల ప్రభా అట్ల కృప మా ప్రతి ఒక్కరికి కూడా దయచేయండి ప్రభా నీ చిత్తం మేము ఉండాలా ప్రభా ఎక్కువ సమయం నీలో గడపాలా ప్రభా ఏసా నీకే వందనాలు తండీ ప్రభా మీరు మాట్లాడిన విధానం కొరకై వంధనాలు చెల్లించుకుంటున్నా ప్రభాసు ప్రభా మేము కూడా అలాగా పలింపు మమ్మల్ని చేయమని ప్రతి ఒక్కరిని కూడా ప్రభా మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరిచమని తండ్రి నేను సేవ చేసే భాగ్యం మా ప్రతి దయచేయమని ప్రభా మమ్మల్ని ఘనమైన హస్తానికి అప్పజెప్పుకుంటూ ప్రభా మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచమని ఏ సయ్య పరిశుద్ధ నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె థ్యాంక్ యూ సిస్టర్ భు కృప సమాధానము పరిశుద్ధాత్మ నడిపింపు సకల పరిశుద్ధులకు కేబిఎంలో కొడుకున్న మన అందరి కుటుంబాలకు మనకు తోడై ఉండి ఆశీర్వదించి నడిపించిన గాక ఐ మీన్ ప్రైజ్ రాడు